ఒద్దిక నోపము వట్టి స్వతంత్రము ఒద్దిక శాంతితో నుండేమయ్యా నడవక మానవు జగములు కడిగిన హరి సంకల్పానను ఉడుగకిందు నా ఉద్యోగమేటిది నడుమని కనుగొని కలుగక మానదు కాగల భోగము కలిమిబురాకృత కర్మమిది అలసి ఇందు మిటికి కలిగిన పాటే కానేవయ్యా తగులక మనదు తన సంసారము వెగట గుమాయా విలాసము అగపడి శ్రీవేంకటాదీపు కృపచే తగిన పాటినే తనిసేమయ్యా